మూడు వందల ఎనభై తొల్లి ఎట్టుండు నో తాను తుదనెట్టుండు నో తాను ఇల్లి నట్ట నడుమని తేసిమెరసి పుట్టినప్పుడే దేహి బుద్ధులే మీ నెరగడు ఇట్టిలో కుల జూచి ఇంత నీరిచే ముట్టుకొన్న ఇంద్రియాల ముదిసి ముదిసి రాగా తట్టువడి తన మీను తానే మరచే మనుజుడైనప్పుడే తా మాటలేమినరగడు జనులాడుకొనగా నే సంగడి నేర్చే దిన భోగాల దృష్టాంతములెల్ల అనుభవనై తనకు అడియాల ఖచ్చితాగలప్పుడే దైవము నెరగడు నిచ్చనాచారుని వల్ల నేడెరిగే అచ్చపు శ్రీ వెంకటేశుడు అంతర్యామండి ఇచ్చగరు నించగాను ఎక్కుడాను